కీర్తన రెండు వందల యాభై ఇంతకంటే ఘనమిక లేదు సంతత సౌఖ్యము జనార్ధనుడే భయనివారణము నివారణము పరమాత్ముని జయకారణము ఈశ్వర చింత అయుత పుణ్యఫలము అచ్యుతుని సేవ క్రియతో నిజము ఎరిగిన వారికిని కర్మహరము శ్రీకాంతు దర్శనము ధర్మరాశి మాధవు శరణు ర్మిలి సంపదలు అనంతుని తగులు నిర్మలముగ పూని నదాసులకు ఆగమోక్తము ఈ హరి కైంకర్యము భోగము విష్ణుని పూజయిది ఇది యోగముశ్రీ వెంకటోత్తముని కొలువు బాగులు నేర్చిన ప్రపన్నులకును